రి ఓం శృతిస్మృతిపురాణానామా వయమామి భగవత్కర లోకశంకర ఓ ఆప్యాయమంగా వాక్ణశ్చుశ్రోత్రమోంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మి నరాపురీరాం మా బ్రహ్మణిలా కరోత్ निराण निराकरण मेंवात्मन गय उपनिषत्सु धर्मास्ते मि से मि सो शातिशाशाति మంత్రణ మంత్రాణ్వత విభాగ తథా తపోదమకర్మ సత్యాదీనామీ బ్రహ్మ విద్యాశేషత్వం సహకార్య సాధనత్వం అయితే కలిపతే ఇది పూర్వపక్షం అంటే ఉత్తాతే ఉపనిషత్తు నీకు ఉపనిషత్తు చెప్పడం అయిపోయింది అంటే అక్కడితో ఇంకా ఆ జ్ఞానాన్ని గురించి చెప్పాల్సింది చెప్పేశారు ఆ జ్ఞానం ఎట్టిది దాని ఫలమేది అంతా అయిపోయింది ఇంకా మళ్ళీ ఆ జ్ఞానానికి అంగముగా శేషము అంగము ఆ జ్ఞానానికి అంగముగా మరొక దానిని విధించుటా అనేది లేదు అంటే ఇది పెద్ద దెబ్బలాట ఇది వేదాంత ఈ వాదువులలో పెద్ద దెబ్బలాట జ్ఞానము తనంత తాను మోక్ష ఏది ఇవ్వలేదు జ్ఞానానికి కర్మ తోడుగా ఉండాలి ఇది దెబ్బలాట అప్పుడే కాదు ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉంది ఈ కాలంలో కూడా మహాత్ములు సన్యాసులు వాళ్ళు ఏమంటారంటే ఆయన ఏముండండి అష్టమానం ఓంకారం జపం చేస్తూ ఆత్మ అంటే ఇక్కడ కుదుర్తుండే ఏదైనా కొంత కర్మాది చేస్తూ ఉండాలి అష్టముఖ దేనుండ లక్ష్మీనారాయణ యాగము ఇలాంటివివో చేస్తూ ఉంటే మోక్షం వస్తుంది కానీ ఊరితే జ్ఞానంతో మోక్షం వచ్చేస్తుందా ఏమి అని ఇలాంటివివో అంటూ ఉంటాయి ఈ లక్షణం ఒక సర్వత్రా ఉంది ఇక కేవలము జ్ఞానం వల్ల మోక్షం కాదు దానికి కర్మ సహకరించాల్సిందే కర్మ సహకృతమైన జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అనేది రమానుజ సిద్ధాంతమే అలా ఉన్నది ఈ విధంగా బోధానులు వాళ్ళు కూడా అలాగే మాట్లాడేవారు కాబట్టి దీన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఉన్నది దాన్ని శంకరులు సెటిల్ చేస్తున్నారు జ్ఞానము మోక్షాన్ని ఇస్తుంది దానికి దృష్టాంతం కూడా మనం చూసాం అది త్రాడు అది పాము కాదు అని తెలియగానే భయం పోతుంది మళ్ళీ ఆ తర్వాత అది త్రాడు అది పాము కాదు అని తెలిసి దాన్ని ఆ తాడు తీసుకుని చుట్టుకోవడం చేయాల్సిన అవసరం ఏమి లేదు కర్మ ఏమి ఉండదు దాని అలాగే ఇక్కడ తన స్వరూపము పూర్ణ పరమాత్మ అని తెలిసిన మనిషిని వాడు కృతార్థుడైపోతారు కాబట్టి ఇంకా సహకార్య సాధనములని జ్ఞానము యొక్క అంగములని ఇలాంటివింటేమీ లేవు మరి అయితే తపహ దమ ఇత్యాదులు కదా ఇంకో మంత్రం ఉంది ఈ తపస్సు దమము వీటిని ఏం చేస్తావు వీటిని ఏం జ్ఞానానికి అంగములుగా చేయొద్దు జ్ఞానము వీటితో కలిసి మోక్షాన్ని ఇస్తుంది అనే మాట తప్పు జ్ఞానము తనంత తానుగా మోక్షాన్ని ఇస్తుంది మరి వీటికి మనం గతి చూపించాలి తప్ప నమస్తకర్మ వీటిని శృతి చెప్తూ ఉన్నదానికి ఉపాయం చూపించాలి కదా కాబట్టి ఆ ఉపాయం ఏమిటంటే జ్ఞాన ప్రాప్తికి ఉపయోగిస్తాయి జ్ఞానం వచ్చే వరకు హెల్ప్ చేస్తాయి జ్ఞానం వచ్చిన తర్వాత ఆ మోక్షం దానివల్ల లభిస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లాలంటే దురంతో ఎక్స్ప్రెస్ ఎత్తి వెళ్తారు ఇక్కడి నుంచి దూరంతో ఎక్స్ప్రెస్ వెళ్ళడానికి ఆటోలు ఇలాంటివి కూడా చిన్న చిన్నగా ఉపయోగపడతాయి ఆటోని మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళే సాధనంలో ఆటో అని పెట్టకూడదు దురంతో ఎక్స్ప్రెస్ ఆ ఎక్స్ప్రెస్ చేరుకోవడానికి ఆటోలు ఇత్యార్థులు ఉపయోగపడతాయి అలాగే ఆ పొందడానికి తపస్సు ధర్మము ఇత్యాదులు సహకరిస్తాయి ఉపయోగపడతాయి అందుచేతనే వాటిని జ్ఞానప్రాప్తి ఉపాయములు అని అన్నారు భాషకరణ అంతవరకు ఉపయోగపడతాయి తప్ప జ్ఞానం పుట్టేక వీటి సహకారంతో జ్ఞానం మోక్షం ఇస్తుంది అనే మాట తప్పు ఇది సిద్ధాంతం దీని అబ్జెక్షన్ పూర్వభం ఏంటంటే అలా అనకాయ్యా ఈ జ్ఞానానికి సహకరిస్తాయి ఈ అది ఎలా గుర్తుందండి ఆ లిస్టు చూసుకోండి మీరు జ్ఞానము అంటే అది అంతర్ముఖత్వానికి చెందిన విషయం అపస్సు రూపానికి చెందిన విషయం తపస్సు ధమము వీటిని ఎలాగోలాగా జ్ఞానానికి అంగాలుగా చేయవచ్చు ఎందుకంటే తపస్సు అంటే తప్ప ఆలోచనే అది అంతర్ముఖ సాధన దమము అంటే ఇంద్రియ నిగ్రహము అది కూడా అంతర్ముఖ సాధనే ఆ రెండింటినీ ఏదో కింద మీద పడి జ్ఞానానికి మూడు పెట్టవచ్చు ఈ కర్మను ఎలా ముడి పెడతాం కర్మ బహిరంగ ఇంకొంచెం ముందుకు వెళ్తే వేద ఆహం ఉంది అంటే వేదాల కంఠస్థం చేయడం వాటిని అధ్యయనం అర్థం తెలుసుకోవడం దానివల్ల జ్ఞానానికి సహకారం చెప్తావు అలా చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే వేదంలో కర్మలు ఉంటాయి ఉపాసనలు ఉంటాయి అవన్నీ అధ్యయనం చేస్తూ కూర్చుంటే వాటి యొక్క సహకారము జ్ఞానానికి ఉంటుంది అనే మాట అంగీకారం కాదు వేదమే అంగీకారం కాకపోతుంటే ఇంకా వేదాంగములు కల్పము జ్యోతిషము ఇవన్నీ జ్ఞానానికి సహకరిస్తాయి అనే మాట ఎన్నటికీ కుదరదు ఇప్పుడు కల్పము జ్యోతిషము ఇవన్నీ కర్మకు సహకరిస్తాయి కానీ జ్ఞానానికి సహకరించము అని దాని ముఖం మీద రాసిపెట్టింది తెలుస్తున్నాను కాబట్టి ఈ లిస్టులో ఉన్నవి జ్ఞాన సహకారులు కాజాలవు ఈ లిస్టు జ్ఞాన సహకారి యొక్క లిస్టు వేదములు వేదాంగములు ఏ రూపంగానూ జ్ఞానానికి సహకరించటం లేదు కనుక ఆ మాట తప్పు అవుతుంది అని సిద్ధాంతం ఇది చాలా టెక్నికల్గా ఉంటుంది మీరు ఓపికగా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది పెద్ద కఠినమైన విషయం కాదు కానీ ఓపిక పడతా కాబట్టి వేదములు వేదాంగములను జ్ఞానానికి సహకారాలు ఎలా అంటావా మాట్లాడుతున్నాం అని సిద్ధాంతి యొక్క సమాధానం దాని వాడు ఉపాయాలు చెప్పాడు అలాక్కర్లేదు సూక్తవాక అనుమంత్రణ మంత్రములు అని ఉన్నాయి ఆ మంత్రములు వాటి ఓ గ్రూప్ ఆఫ్ మంత్రా వాటికి సూక్తవాక మంత్రములు అని వాటిని దేనికి ఉపయోగిస్తారు అనుమంత్రణానికి వాడతారు అంటే దేవతని సాగనింపడానికి వాడతారు మీరు ఎప్పుడైనా పూజ చేసినప్పుడు పూజ అయిపోయిందని మీకు ఎలా తెలుస్తుంది యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాహ అనే మాట పూజ అయిపోయింద్రబాబు ఇంకా భోజనాలు వడ్డిస్తారని తెలిసిపోతుంది దానికోసం అలా పట్టుకుంటాడు యజ్ఞ అనేప్పటికీ వీడు స్థానం లేచి ఉద్వాసలు పొందు సో యథా స్థానం ఉద్వాస కానీ ఓట్ ఆఫ్ ఛాన్స్ గానీ ఓట్ ఆఫ్ ఛాన్స్ చెప్పిన తర్వాత ఇంక లేచి బాత్రూమ్ పోయి కొడుకున్నాయి కాదు ఇంకా ఓట్ ఆఫ్ ఛాన్స్ చెప్పిన తర్వాత అక్కడ కూర్చోబెడతా ఉంటే మర్యాద అప్పటికే అలాగే కాబట్టి అలాంటి మంత్రాలు ఉన్నాయో ఒకది ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ మంత్రాస్ వాటి అన్ని కలిపి ప్రతి దేవతకి ఉపయోగించరు అంటే పది దేవతలు ఉంటాయి పది మంత్రాలు పది దేవతలు కాబట్టి ఏం చేస్తాం యథాయోగం విభజ్య మీరు ఆహ్వానించిన దేవత అగ్ని అయితే అగ్నిని ఉద్వాసన చెప్పే మంత్రాన్ని పికప్ చేస్తారు మిగతావి పక్కన పెట్టేస్తారు మొత్తం అన్ని తీసుకెళ్ళి అగ్నికి ముడి యథాయోగం అది ఏది కలుస్తుందో దానికి తగ్గట్లుగా ఈ మంత్రాలను విడగొట్టి కొన్నింటిని పక్కన పెట్టేసి దీన్ని మాత్రమే అక్కడ పెట్టుకుంటాం అదేవిధంగా తపోదమహకర్మ వేదాహ వేదాన్ని ఇలాగే ఉన్నా అది కదా సమస్య అన్ని జ్ఞాన సహకారాలు కాకపోవచ్చు ఏవైతే జ్ఞానానికి కలుస్తాయో వాటిని సెపరేట్ చేసా లిస్ట్ నుంచి మనం వాటిని జ్ఞానానికి సహకారులుగా పెట్టుకోవచ్చు కదా అర్థమైందండి ఇప్పుడు చూడండి యథా వివిధముగానైతే అంతకుముందు పైమాజ్యం సహపీఠిత పఠితానామై యథాయోగం విభజ్య వినియోగ సార్ అదన్నీ కలిపి కట్టకట్టి చదివినా అన్నిటినీ ఒకే దానికి అంగము చేయాల్సిన అవసరం లేదండి విడగొట్టి ఏది కలిస్తే దాన్ని అంగం చేస్తాము అది యథా సూక్తవాకాను మంత్రణ మంత్రాన్ యథా దైవతం విభాగ ఆ మంత్రాలకి విభాగము విడకూడతాం ఎలా విడకూడతాం దేవతకి తగ్గట్టుగా విడకూడతాం దైవతం అనకిత్రమ దైవతం ఏమో దేవత దేవత అన్నా దైవతం అన్నా ఒకటే కాబట్టి దేవతకి తగ్గట్టుగా మంత్రాలను విడకూడతాం అంతే ఆ మంత్రాలన్నీ కట్టకట్టి అలాగే ఆ మంత్ర సంఘాన్ని వాడుతాము అని దేవతకు తగ్గట్టుగా విడకూడతారు అనమాట కాబట్టి ఇక్కడ కూడా తపోదమక్కర్ మనం మొత్తం అంతా ఒక ముద్ద ఆ ముద్దను తీసుకెళ్లి జ్ఞాన సహకారం చేయడానికి వీళ్ళు ఎదురు కదా నీ సమస్య మొత్తం అంతా ముద్ద కాదండి దాన్ని విడకూడదు ఏవి జ్ఞానానికి సహకరిస్తాయో అవి జ్ఞానానికి సహకరిస్తాయి మిగతావి మిగతా చోట ఉపయోగపడతాయి ఆ రకంగా దాన్ని మనం విభాగం చేసుకుంటాము అప్పుడేమవుతుంది జ్ఞానానికి సహకారీ సాధనములను స్వీకరించినట్లు అవుతుంది అది పూర్వపక్ష యొక్క అభిప్రాయం తథా తపోదమకర్మ సత్యాదీనామ బ్రహ్మవిద్యాశేషత్వం సహకారీ సాధనత్వం వేతి కల్పితే ఆ లిస్టులో ఏ విధేమిటి బ్రహ్మవిద్యకు సహకార్య సాధనములని చెప్పడానికి వీలుంటుందో అన్నీ మనం టైకప్ చేసుకుని బ్రహ్మ విద్యకు అంటే ఆత్మ జ్ఞానానికి వాటిని ముడిపెట్టవచ్చు లైక్ వాట్ తపహ ఆత్మజ్ఞానానికి ఉపయోగిస్తుంది సహకరిస్తుంది ధమ జ్ఞానానికి సహకరిస్తుంది కర్మ కూడా సహకరిస్తుంది అంటాడు ఎందుకంటే కర్మయోగంలోకి వెళ్ళి తద్వారా జ్ఞానానికి అది కూడా సహకారం అవుతుంది సత్యము ఎలాగా సహకరిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞానానికి సహకార సాధనములే అని మేము అంటాం వీటితో కలిసి మాత్రమే జ్ఞానము మోక్షము ఇచ్చును లేదా సాక్షాత్గా జ్ఞానమునకు అంగములు ఇవి అనే ఆ విధంగా మేము స్వీకరిస్తాము బ్రహ్మవిద్య శేషత్వం అంటే అంగత్వం అంటే ఈ అంగములు ఉన్నప్పుడే బ్రహ్మవిద్య మోక్షమును ఇచ్చును ఇవి లేకపోతే బ్రహ్మవిద్య మోక్షాన్ని ఇవ్వలేదు అని కానీ లేకపోతే వీటి సహకారముతో బ్రహ్మవిద్య మోక్షమునిచ్చును అని కానీ కల్పిస్తాం రెండూ సిమిలర్ బట్ అంగము అంటే దీస్ థింగ్స్ బికమ్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఆత్మజ్ఞానం లేదా సహకారే అంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఆత్మజ్ఞానం దే ఆర్ అవుట్ సైడ్ ఆత్మజ్ఞానం బట్ వీటి సపోర్ట్ తో మాత్రమే ఆత్మజ్ఞానం మోక్షాన్నిస్తుంది అలాగంటే భేదము వలదు ఇకైనా ఇలా కానీ అలా కానీ మనం వీటిని బ్రహ్మ విద్యలోకి తీసుకువెళ్తాము అప్పుడేమవుతుంది బ్రహ్మవిద్య ఇండిపెండెంట్ గా మోక్షం వస్తుంది అనే మాట కుదరదు అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం వేదానాంత అర్థప్రకాశకత్వే కర్మాత్మజ్ఞానోపాయత్వమి అంటే పూర్వపక్ష ఏమంటాడంటే సూక్తవాకానుమంత్రణ మంత్రన్యాయాన్ని అనుసరించి తపస్సు దమము మొదలైన వాటిని బ్రహ్మ బ్రహ్మ విద్యకు అంగములుగా లేక సహకార సాధనములుగా మేము ప్రవేశపెడతాము అని చెప్పి ఫైనల్గా వేదాలని వేదాంగాలని కూడా సహకార సాధనాలు చేసేస్తానంటున్నాడు అది ఎలాగే అంటే అవునండి ఇప్పుడు కర్మ చేయాలనుకోండి వేదం చదువుకునే చేయాల్సి ఉంటుంది కర్మ కాబట్టి వేదము కర్మకు సహకార సాధనం అవుతుంది ఆత్మజ్ఞానానికి వేదం రూపంలో ఆత్మజ్ఞానం పొందాలి కాబట్టి వేదము ఆత్మజ్ఞానానికి సహకార సాధనం అవుతుంది అని అలా కూడా చేసేస్తాం అది మీమాంసకులు అలాగే ఉంటాయి అంటే అలాగే వేదం చూడవని వాడికి ఇంకా ఆత్మజ్ఞానం ఉండదు అనే పరిస్థితి వచ్చిపోతు వచ్చిపోతుంది కదంటే రాని అలాగే పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళకి చెప్పి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదని చెప్పిన వాళ్ళు మేల్చులు కదా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మజ్ఞానం చెప్పింది పని మన ఇండియాలో కూడా అందరూ చదువుకోలేదు వేదం మనం పది మంది మీద చదవకుండా ఉంటాం ఇటువంటి వాళ్ళ దారిని వాళ్ళు పోతారు మన పది మందికి మోక్షం అనే నేను మటుకు వస్తా వేదాలని వేదాంగాలని కూడా సహకార సాధనాలు చేసి కర్మకు ఉపాయములు అవి ఆత్మ జ్ఞానానికి కూడా పోని అవి అంగములు సహకార సాధనములు అవ్వ తీసుకోకు వాటిని ఉపాయములుగా యథాదైవతం విభాగ అన్నట్లుగా కాబట్టి ఇక్కడ ఇంక ఇప్పుడు ఇక్కడ స్కీమ్ ఏమిటంటే తపస్సు ధమము కర్మ సత్యము ఇవి బ్రహ్మజ్ఞానమునకు అంగములు వేదములు వేదాంగములు బ్రహ్మజ్ఞానమును పొందే ఉపాయములు అక్కడికి నువ్వు చెప్పిన స్కీములో రెండు పెట్టాం మేము అంటున్న స్కీమ్ లో నాలుగు పెట్టాం కాబట్టి వేదములు వేదాంగములను ఉపాయముగా చేసుకుని బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి దానికి తపస్సు దమము కర్మ ఇత్యాదులను తోడుగా చేసుకుంటే మోక్షము వచ్చుము అని తేలింది ఇది పూర్వమోక్షం అర్థమైందండి మీకు అయం విభాగో నేను చూడే అంత బాగా దాన్ని విభాగం చేసి పెట్టాము ఆ మంత్రంలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఐటమ్స్ పెట్టారు ఆ దాంట్లో నాలుగైదు ఐటమ్స్ ని బ్రహ్మజ్ఞానానికి అంగములు చేస్తాము రెండు మూడు ఐటమ్స్ ని బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఉపాయములు చేస్తాము యథావేగతం విభజ్య వినియోగ అలాగే కర్తలో కొన్ని కొన్నట్టు పెట్టచ్చి పెట్టచ్చు సూక్తవాట మంత్రాల్లో చేసినట్లుగానే ఇక్కడ చేస్తాము అర్థం ఈ రకమైన విభాగము చాలా యుక్తియుక్తముగానున్నది ఏమిటి ఆ విభాగము యొక్క యుక్తి ఏమిటంటే అర్థ సంబంధోపత్తి సామర్థ్యాత్ ఉపత్తి అంటే యుక్తి సామర్థ్యం అంటే బలం యుక్తి యొక్క బలం ఏమిటి ఇక్కడ ఉన్న యుక్తి అర్థాన్ని బట్టి సంబంధాన్ని కనపడాలి తపస్సు జ్ఞానమునకు సహకారీ సాధనము దమము జ్ఞానమునకు సహకారీ సాధనము వేదాధ్యయనము జ్ఞానప్రాప్తికి ఉపాయము అలాగా ఆ పదము యొక్క అర్థాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి టాపిక్కి దాన్ని ముడిపెట్టుకోవడం యథా అర్థ సంబంధ ఉపపత్తి సామర్థ్యాలు అర్థము యొక్క సంబంధము అనే యుక్తి యొక్క బలము వలన మేము ఈ రకంగా మేము కలుపుకుంటాము దీనివల్ల ఏమైంది నీ వల్ల బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఉపాయములను మేము లెక్కలోకి తీసుకున్నట్టయింది మేము చెప్తున్నటువంటి బ్రహ్మజ్ఞానమునకు అంగములు అనేది కూడా ఫిక్స్ అయింది ఇది పూర్వపక్షం ఇది వినడానికి చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా పూర్వపక్షాలు ఎలా ఉంటాయంటే చాలా స్థూల దృష్టితో చూసినట్లయితే చాలా బాగా ఉన్నట్లుగా ఉంటాయి కొంచెం వెళ్ళి చూసినట్లయితే అవి కూలిపోతాయి అనేవై పూర్వపక్షం సెటిల్ చేశాము నా ఇది సరికాదు ఇందువల్ల ఆ యుక్తే వాడు యుక్తి అంటున్నాడు కదా యుక్తి మాకు చాలా అనుకూలం ఇది యుక్తి కాదు లేకపోతే యుద్ధి ధాతువు నుంచి వచ్చింది కనుక నువ్వు అన్నట్టుగా ఇవి కలవవు నీరును నూనె కలలోవు అలాగే బ్రహ్మజ్ఞానముతోటి తపస్సు కర్మ దమము ఇత్యాది సాధనములు బ్రహ్మజ్ఞానములో అంగములుగా కలవవు అలాగా అవి జ్ఞానము స్వతంత్రము కాబట్టి జ్ఞానప్రాప్తికి ఉపాయములుగా మీరు చెప్పగలుగుతారే తప్ప బ్రహ్మజ్ఞానమునకు అంగములుగా తపస్సును వాటిని చెప్పడానికి అవకాశం ఉండదు అయుక్తే హన్నది సంగ్రహవాక్యం దాన్ని వివరిస్తారాయణ విభాగ అందమైన భాషా ప్రయోగం అయ విభాగ అంటే తపస్సు ధర్మము ఇత్యాదులను బ్రహ్మజ్ఞానానికి అంగములుగా చేసి వేదములు వేదాంగములు అనే వాటిని జ్ఞానప్రాప్తికి ఉపాయములుగా విడదీసి పెట్టుకోవడం అనే విభాగమేటి కలతో ఇది ఘటనాలో ఏం రాశాను ఘటనాం అంటే అనుకూలతను ప్రాంచతి పొందుట లేదు ఘటనాం న ప్రాంచతి అంటే ఘటిల్లుట లేదు అనర్థం అంటే ప్రస్తుత ప్రసంగములో అది ఈ మూడూట లేదు నువ్వు అన్న విభాగం ఇక్కడ కుదరదు ఎందుకు తెలుసునండి ేదబుద్ధిరస్కారణ్యా్రహ్మ విద్యా శేషాపేక్ష సహకారీ సాధనసంబంధో వాయుజ్య్రహ్మజ్ఞానం అంటే ఒకటి తెలుసుకోండి బ్రహ్మజ్ఞానంలో ఆత్మందు ఆత్మకూటస్థం దాని ఎందు చలనము ఉండదు క్రియా సంబంధము ఉండదు ఓకే ఎటువంటి క్రియా సంబంధము ఉండదు పరమాత్మ ఎందు ఎటువంటి క్రియ ఉండదు క్రియ ఉందంటే వికారం వికారం వచ్చిందంటే నశిస్తుంది ఈ మంచి ఎటువంటి చలనము ఉండదు పరమాత్మ తర్వాత కారకములు క్రియ ఉంటే కారకములన్నీ వచ్చి చేస్తాయి క్రియ ఉందనుకోండి ఏ ఏ ఆ క్రియను చేసేవాడు కర్త ప్రధానమైన కారకం అది వచ్చేస్తున్నాం అన్నమాట ఎవరు చేశారు అనే అనే కారకం వస్తుంది ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వహిస్తాయి ఈ జగత్తును దేవుడు సృష్టించాడు అని మీరు అనగానే విజ్ఞాన విజ్ఞాన వేదిక వాళ్ళు ఏమంటున్నారో తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు దేవుడు మరి ఎందుకు సృష్టించాడు అంటున్నారు నన్ను ఎవడో అడిగారు ఏమన్నా దేవుడే సృష్టించాడు ఆ జగత్తు ఏమో నాకు తెలియదు చెప్పాను నీకు తెలిస్తే చెప్పాం అలాగే మీరు మీరు చెప్తారేమో నేను చెప్పే చెప్పినప్పుడేమో నీకు దేవుడు జగత్తు మరి ఎవడు సృష్టించాడు మొత్తం జగత్తు గురించి నాకు తెలియదు నీ జగత్తు గురించి చెప్పంటే చెప్తాను సరే నా జగత్తును ఎవడు సృష్టించాడు నువ్వే సృష్టించావు నీ సుఖాన్ని నువ్వు నీ దుఃఖాన్ని నువ్వు సో నాదత్తే సుకృతం విహుహో అజ్ఞానే నాతం జ్ఞానం తేన ముహ్యంతింత అనే గీతలో శ్లోకం ఉంది ఆయన వాళ్ళకి సుకృతాన్ని స్వీకరించడం ఏదో దుష్కృతము తిరస్కరించడం ఏదో ఉంది సో దా తెలుస్తుంది ఒకళ్ళు తిరుగుతాయి ఆ భాషను నీ జగత్ కాబట్టి దేవుడు సృష్టించు నువ్వే సృష్టించావు బాత్ ఓకే బాగా మంచిగా సృష్టించు చెడ్డగా సృష్టించకుండా నేను మంచిగా సృష్టించు అంటే నా ప్రియరావు ఫియామ్స్ నా ప్రియరావు ఫియామ్స్ చెప్పిన మాట వింటలేదు దాంతో కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఓకే నువ్వు ఆడు చెప్పిన మాట విను కాన్ఫ్లిక్ట్ పోతుంది తరవడింది కదా కాన్ఫ్లిక్ట్ కదా ఇప్పుడు ఎందుకు ఒకటి వస్తాం ఇక్కడికి కనుక దేవుడు జగత్తును సృష్టించేటువంటి ఎన్ని సమస్యలు వచ్చాయి చూడండి అంటే ఆయన ఏమని చెప్పాడు గీతలో విద్య కర్తం అవ్యయం నేను కర్తను కాదురా వాళ్ళు అవ్యయం ఎందుకంటే కర్తనైతే వ్యయం అయిపోతాను నేను కర్తను కాదు కాబట్టి కర్మ క్రియ అనగానే కర్త లేకపోతే కర్త క్రియ అంటే కర్త కర్మ అంటే దేని మీద పనిని చేస్తారో దాని కర్మ అంటారు కరణము సంప్రదానము యజ్ఞాది క్రియలైతే సంప్రదానము అపాదానము ఆధారము ఇన్న వస్తాయి బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసిన క్రియ మిథ్య కారకేదములు కల్పితములు కానీ ఫరం మాట ఏమిటో అవి కూడా కల్పితమే ఇప్పుడు సినిమాకి వెళ్ళాడనుకోండి సినిమాలో బోల్డ్ క్రియ ఉంటుంది చలనం ఉంటుంది ఆ చలనం సత్యమా మిథ్యయా మిథ్య తర్వాత సినిమాలో ఎన్నెన్నో కర్తా కర్మ క్రియా ఇవన్నీ కర్తా కర్మ కరణము ఇవన్నీ ఉంటాయి ఫైనల్ గా అందరూ కలిసి చక్కగా ఎవరిని ప్రేమించిన వాళ్ళు వాళ్ళు వివాహం చేసుకుని హ్యాపీగా గ్రూప్ ఫోటో దిగి ఫినిష్ చేస్తారు అది ఫలం ఆ ఫలం సత్యమా మిథ్య ఆ మధ్యలో సత్యములా మిథ్యలా కాబట్టి ఇదంతా కూడా మహామాయ పరమాత్మీ ఇవేమీ లేవు ఇది బ్రహ్మ విద్య కాబట్టి బ్రహ్మ విద్య ఏం చేస్తుందో తెలుసునా తిరస్కరిస్తుంది అంటే త్రోసి కూర్చుంది దేన్ని భేద బుద్ధిని తిరస్కరిస్తుంది ఎటువంటి భేదబుద్ధి ఇది క్రియ ఇది కర్త కర్మ కారకములు ఇది ఫలము అనే భేదబుద్ధిని తిరస్కరిస్తుంది సకలములైన క్రియలు కొన్నింటిని తిరస్కరించి కొన్నింటిని అట్టి ఏమీ లేదు సకలములైన క్రియలు ఆయా క్రియల కారకములు వాటి ఫలముడు అనే భేదబుద్ధిని తిరస్కరిస్తుంది బ్రహ్మవిద్య ఎప్పుడూ కూడా భేదబుద్ధిని సుతరాము తిరస్కరించే బ్రహ్మవిద్యకి మరొక సాధనము వచ్చి దానికి సహకారిగా అవ్వడము అంటే ఇంకా భేదబుద్ధిని తిరస్కరించినట్ట అట్టి పెట్టుకున్నట్టబట్టి సర్వము పరమాత్మయే కానీ నేను గొప్పవాడిని నువ్వు తక్కువ వాడివి కింద కూర్చోవు అంటే అది సర్వము పరమాత్మైన మాటకటి కుదిరిందా కుదు కాబట్టి సకలములైన భేదములను తిరస్కరిస్తూ ఉండే బ్రహ్మ విద్యకు కూడా అంగము అనేది పోసా కాదు బ్రహ్మ విద్య అంగముల యొక్క అపేక్ష ఉండదు నయజ్యతే అది యుక్తియుక్తము కాదు పైగా సహకారి సాధనములనేవి కొన్ని వాటితో ఈ బ్రహ్మవిద్యకు సంబంధము గలదని ఎలా మీరు చెప్పగలుగుతారు సకల భేదములను తిరస్కరించే బ్రహ్మవిద్యకి సహకార సాధనములతో సంబంధం ఉంటుందా సహకార సాధనములతో సంబంధం ఉన్నట్లయితే బ్రహ్మవిద్య సకల భేదములను తిరస్కరించేది అవుతుందా కాబట్టి ఈ సహకారి సాధన సంబంధం కానీ యొక్క అపేక్ష బ్రహ్మవిద్యకు లేదు కర్మకి ఉంది మీరు అంగముల అపేక్ష అంటే కర్మ దగ్గర అది బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ధూపమాగ్రహతయాణి అంటాడు కర్మలో వ్రతంలో ధూపం అంగం వ్రతం అంగి ధూపం అంగం ధూపమాగ్రాపయాని అంటే ధూపం లేదన్నారు అనుకోండి అంటే ఏమైంది అంగానికి లోటు వచ్చింది అంగవైకల్యము అంటారు మనకి ఉంటారు తోటి చేతులు లేవు కాలు లేవు పూజలో ధూపం లేని పూజ కూర్చున్నారు అది అంగవైకల్యం వస్తే అంగికి లోటు అది అంగి అది ఏం చేస్తారు ఓకే ధూపార్థం అక్షగా సమర్పయాన్ని అని మొత్తానికి అంగాన్ని నిలబెడతాడు అంతే లేకపోతే అంతే తప్ప సరే ధూపం ధూపాన్ని విడిచిపెట్టేసేయండి దీపానికి వచ్చేయండి అనకూడదు అంగముల యొక్క వైకల్యం రాకూడదు కర్మలో ఆ లక్షణమే జ్ఞానానికి పెట్టే ప్రయత్నం చేసుకున్నాడు మీమాంసకుడు ఇలాంటి వేషాలు వేయకు ఇక్కడ అంగములు అనేవి ఏమీ జ్ఞానానికి మీకు సత్య తాడు ఇది తాడు కాదు పావం తెలిసిందండి మళ్ళీ దానికి అంగాలు ఒకట అంగాలు ఏముండవు ఓకే మరి బ్యాటరీ లైట్ అవసరం బ్యాటరీ లైట్ జ్ఞానం పుట్టడానికి ఉపాయమే తప్ప జ్ఞానం పుట్టిన తర్వాత మళ్ళీ బ్యాటరీ లైట్ అవసరం ఉంటుందా భయం పోవడానికి ఇది త్రాడు అని తెలిసిన తర్వాత భయం పోవడానికి ఆ జ్ఞానానికి భయం పోవడము అనే ఫలానికి మధ్యలో వేట వేయడం అవసరం ఉంటుందండి ఏం పిచ్చేయాలన్నా ఆ జ్ఞానం కలగ్గానే ఈ భయం పోతుందంటే మధ్యలో సహకార సాధనముల యొక్క సంబంధము ఉండదు అంగముల యొక్క అపేక్ష ఉండదు ష్టవాద్యాేయస మీరు బ్రహ్మవిద్యంటే ఏమనుకుంటున్నారు బ్రహ్మవిద్యంటే ఏమిటి బ్రహ్మవిద్య వల్ల కలిగే మోక్షమంటే ఏమిటి బ్రహ్మవిద్యంటే ఏమిటో తెలిసిన శబ్దస్పర్శ రూపరసగంధములు అనే విషయముల నుండి వెనుదిరిగి మనస్సు యొక్క మనన మననములు సంకల్పములు ఏవైతే ఉంటాయో వాటి నుండి వెనుదిరిగి అహం అనే భావమును కూడా పరిత్యజించి శుద్ధ చైతన్య రూపముగా నుండుట అది బ్రహ్మవిత్య సర్వ విషయ వ్యావృత్తి అయిపోయిన సహకారి సాధన సంబంధం ఎలా పొసగుతుంది ఎందుకంటే విషయములు ఇంద్రియములను బట్టి కదా సహకార సాధనాలు ఉంటాయి ఇక్కడ విషయముల నుండి బాహ్య విషయముల నుండి ఆంతరములైన ఇంద్రియముల నుండి పూర్తిగా వెనుదిరగడమై వెనుదిరుగుతే బ్రహ్మ విద్య కాబట్టి ఈ సహకార సాధన సంబంధము పోసం అది బ్రహ్మవిద్య బ్రహ్మ విద్య మోక్షం అది అంతే మీరు బ్రహ్మవిద్య జ్ఞానం కలిగింది మోక్షం వచ్చింది ఓకే ఏమైంది ఏమే అవడు ఆయన ఎలా ఉన్నారో అలాగే ఉంటారు తాడు కాదు ఇది పాము కాలు తాడని తెలిసింది తెలిసి ఏమైంది భయం పోయింది ఆ పోతే ఏమైంది అవదు అంతే ఉంటారంటే భయం పోతుంది ఉంటారు అలాగే సకల కామనలు పోతాయి ఉంటారు సకల భయములు పోతాయి ఉంటారు సర్వమును ఆత్మరూపంగా దర్శిస్తూ ఉంటారు సర్వంలో ప్రేమిస్తూ ఉంటారు అంతే ఏమీ అవ్వదు కాబట్టి బ్రహ్మవిద్య యొక్క ఫలము అలా ఉంటుంది బ్రహ్మవిద్య ఇలా ఉంటుంది దాంట్లోకి నువ్వు ఏ బేసిస్ మీద సహకార సాధనములను చూపిస్తావు కాబట్టి బ్రహ్మ విద్యలో ఇలాంటి వేషాలేమీ కుదరాదు మోక్షమిచ్చన్ సమా త్యేదే వ సాధనం త్యజతైవహిత్యేయం త్యక్తు ప్రత్యక్ పదం పదం అని ఒక సో ఈ కొటేషన్స్ ఎక్కడి నుంచి వచ్చేయో తెలియదు ఉదాహరణకి కొటేషన్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో భగవత్పాదులు తెలియదు అలా ఉండిపోయింది ఆ ఇలాంటిదే ఇంకో కొటేషన్ ఇంతవరకు నేను గత పదేళ్ల నుంచి ఆ కొటేషన్ చెప్తున్నాను దాని సోర్స్ నాకైతే దొరకలేదు నేను ఏదో గెస్ట్ వర్క్ చేస్తూ ఉంటాను బహుశా పంచదేశి ఉంటుంది ఇది ఉంటుంది అదే బ్రహ్మణ అదేంటంటే నటే రూపన్న చాతాలు నాయుధారణ శాస్తలం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన అనే కొటేషను అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అలాగే సర్వే భగంతు సుఖినా ఇది ఎక్కడి నుంచి అని అడుగుతూ i i am compelled to cut this sorry figure from america and we were there and the modi gar prarthana chesaru ali akkade nunchi cheppusna ravahindan nunchi phone chesaru telidendey ikka ayyo devudandi modi gar cheppina shloka akkade nunchi no teliyala anta aashan jaguru koona pandithulu untaru vallu naaku gannu chepte meeku phone chesaru meeru jarigindante mee kaligalanu i am very sorry appa i appreciate your spirit nalso i can see the kind of situation in which i am considering you but i cannot help it and the papa edo skanda problem lo udhesh lagittu dogga kapu nu cheptanu adi chaata gaadu kanaka teliye edo chitraru telisirappu ledu nenu cheptanu ala undi poyayi ante all that we are able to find the stocks ee stocks ala ade neeku mokshamu kavala dharmartha kaamalu kavala ఈ మూడు ఒక గుత్తి మోక్షం వేరే ఇది కావాలో అది కావాలో చూస్తాం చతుర్విధ పురుషార్థం అనేది ఏమీ లేదు మూడు కానీ ఒకటి కానీ ఆ మూడు కావాలంటే వెళ్ళి ఆ పనిలో చూడదు మోక్షమే కావాలన్నట్లయితే ఆ మూడింటిని విడిచిపెట్టాల్సి ఉంటుంది ధర్మార్థకామంలో ఉండదు ఇంకా ఏమండి వెరీ సింపుల్ ఈ లోకంలో భోగాలు నాకు అక్కర్లేదు కాబట్టి ధనాన్ని పోగు చేయడం అక్కర్లేదు పరలోక భోగాలు అసలే వద్దు కాబట్టి పుణ్యాన్ని పోగు చేయడం అక్కర్లేదు అయితే ఎందుకంటే ధర్మార్థ కాబట్టి మూడు పురుషార్థాలు అవతలి పడ్డాయి అవతల మోక్షమే కావాలి నువ్వు ఫ్రీడమ్ నాకు తప్ప ఈ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో బంధింపబడి భోగాలను పోగేసుకుని వాటి బంధంలో చిక్కుకుని మళ్ళీ స్వర్గం అక్కడ మళ్ళీ డ్యాన్సులని ఇదని ఆ బంధంలో చిక్కుకుని వద్దే వద్దు కాబట్టి మాకు మోక్షము కావాలి అయితే నువ్వేం చేయాల్సి ఉంటుందంటే కర్మని త్యాగం చేయాలి సాధనములతో సహా కర్మ చేయడానికి సాధనములు ఏమిటతే కర్తృత్వం మొదటి సాధనం మొత్తమొదటి కారకం కర్తృత్వం తర్వాత కర్మ క్రియ కర్మ అంటే క్రియ క్రియలో కరణము క్రియలో కర్మ అంటే ఏ జ్ఞాగాదులు కర్మలో సో తర్వాత కర్ణదులు ఇవన్నింటినీ కూడా త్యాగం కరెక్ట్ రూపాయలు ఛాలెంజ్ చేస్తే వాటి అని కూడా ఛాలెంజ్ చేస్తాడు ఇది ఎలాగంటే నాకు కారు వద్దు అని కారు ఛాలెంజ్ చేశాడు అనుకోండి అప్పుడు లైసెన్స్ని ఛాలెంజ్ చేశాడు సీ బుక్ను ఛాలెంజ్ చేశాడు డ్రైవరుని ఛాలెంజ్ చేశాడు పార్కింగ్ కూడా ఛాలెంజ్ చేశాడు అది వాటితో పాటుగా ఈ కారుని ఛాలెంజ్ చేశాడు సంథింగ్ లైక్ దాట్ అలాగే చూడండి ఈ అష్టముఖ గండభేరుండ లక్ష్మీనారాయణ యజ్ఞాలు అవి మాకూద్దు ఏమిటో ఏదో ఏదో ఎనిమిది ముఖాలు ఉన్నాయి దేవుడికి ఏమిటి రాఖాలంటే వరాహముఖము కలిసే బోల్తే ప్రారంభమై వరాహంతో భల్లూక ముఖము ఎందుకు అలా ఎందుకు అలా ఎందుకు వెలుగొంటే వెలుగుబంటే గండభేరుండ ముఖము ఎందుకు అలాగా వైయుంటారు దాట్ అజా అజాముఖం అంటే మేకముఖము వైయుంటారు దాట్ రాముడు కృష్ణుడు విషుడు సరిపెట్టుకోవచ్చు కదా మళ్ళీ ఈ గండభేరున్న ముఖము ఈ ముఖాలండి ఎందుకండి ఎక్కడి నుంచి పట్టుకుండి ఏదో ఒక పిచ్చి శ్లోకం అనుకుంటున్నాం దీంతో యజ్ఞం దానికేమో సీఎం గారు ప్రధాన అతిథి సూర్చు వెళ్తారా ఇవన్నింటినీ సాధరవు సాధనములతో సహా ఈ కామ్యకర్మలన్నింటినీ విడిచిపెట్టేది మరి కర్మను విడిచిపెట్టి మనిషి బతకలేదు కదా అంటే కర్తృత్వాన్ని విడిచిపెట్టాయి నిత్యకర్మ ఏదో ఉంటుంది స్నానాధికం అవి నడుస్తాయి అవుతాయి మనం జయం అవుతాయి వర్తృత్వాన్ని విడిచిపెట్టే ద నాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ యూ డోంట్ డూ థింగ్స్ ద నాచురల్ థింగ్ హ్యాపెన్స్ నాచురల్లీ మనిషి అర్థం చేసుకోడు ఇప్పుడు మీరు విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చాను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను అని చెప్పాడు మీరేం చేశారండి విజయవాడలో కూర్చున్నాను ఇక్కడ దిగాను మరి మీరు ప్రయాణం చేశానంటారేమిటి మీరేం ప్రయాణం చేశారు మీరేమైనా ప్రయాణం చేశారా ఒక అడుగు వేశారా మరి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను అలసిపోయాను ఎందుకు అంటున్నారు పిల్లలు అలసిపోయాను అనే మాట వెంట పెట్టండి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను అన్నమాట తప్పు కదా ఎందుకంటే విజయవాడలో కారు ఎక్కారు ఇక్కడ కారు దిగారు లిఫ్ట్లో కాళ్ళు పెట్టారు లిఫ్ట్లోంచి కిందకి దిగారు పైకెక్కి వచ్చాను పైకి ఎక్కేవాను లిఫ్ట్ ఎక్కింది పైకి కాబట్టి కనుక మీరు ఏం చేస్తారు కారులో కూర్చుంటారు మీరు ప్రయాణం చేయరు ప్రయాణం అవుతుంది మీరు లిఫ్ట్లో నిలబడతారు మీరు పైకి ఎక్కరు లిఫ్ట్లో నిలబడతారు అది పైకి వస్తుంది ఐ సహత కాబట్టి నేను కర్తను అనే ఈ భావన ఏదైతే కలదో అది తప్పది దాంట్లో యథార్థత లేదు వాస్తవికత లేదు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది సో కనుక కర్తృత్వంతో సహా విడిచిపెట్టాలి అక్కడ స సాధనం అంటే నిత్యకర్మానుష్ఠానం ఉంటుంది దేహయాత్రకి సంబంధించిన కర్మలేవో ఉంటాయి ఆ విధంగా ఒక ఫలమును అపేక్షించి చేసే కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తాడు ఇష్ట సాధన సాధ్య సైకిల్లో ఉండడం తర్వాత అలా త్యాగం చేయకుండగా ఆ పరమ పదమును మీరు తెలుసుకోలేరు పరం ఆ పరమ పదం ఎక్కడుందో తెలిసినా బయట లేదు పైన లేదు అది ప్రత్యక్కుగా ఉంది ప్రత్యక్ పరమ పదం ఈ ప్రత్యకంటే చూసాం కదా మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నది ఎవరి హృదయంలో ఎవడైతే సకల కర్మలను సాధనములతో సహా త్యాగం చేస్తున్నాడో వారి హృదయంలో ఆత్మరూపంగా ఉన్నది త్యక్తు త్యాగం చేయు అనే హృదయంలో అది ఆత్మరూపంగా ఉన్నది నా హ త్యాగం చేసేవాడు హృదయంలో ఆత్మరూపంగా ఉందంటే త్యాగం చేసేవాడు మాత్రమే దానిని తెలుసుకోగలుగుతాడు త్యాగం చేయకుండా త్యాగం చేయడం అంటే ఏమిటి మీరు మిగతా వాటితో బాహ్య వస్తువులతో మిమ్మల్ని మీరు ముడిపెట్టుకుని కూర్చుంటారు ఈమె నా భార్య అంటాడు ఈమె నా భార్య అన్నంలో ఆమె వీడికి తగులుకున్నాడు వీడి వెళ్ళి అవిడికి తగులుకున్నాడా వీడే వెళ్ళి ఎవరికి తగులుకున్నాడు ఆమె ఏ పాప ఇదే నేను ఇంక నా భార్య అనడం మానేస్తున్నాను అని వీడి కనుక డిక్లేర్ చేశాడు అనుకోండి ఆవిడ మామూలుగా లోకా న్యాయాన్ని అనుసరించి ఒకసారి బాగుపడుతున్నాడు సార్ నువ్వు నువ్వు కాదంటే ఎలాగా ఏం పర్వాలేదు నీకు బ్యాంకులో కావలసినంత సొమ్ము వేశాను అంటే సరే దట్ ఈస్ దట్ సౌత్ రైస్ కానీ అలాగా అయితే పర్వాలేదు వెళ్ళిరా అంటే బాగుండదు సెంటిమెంట్ అనేది ఒకటి ఉందా లేదా కాబట్టి ఆ డబ్బు దేవుడు మీద డబ్బు పెట్టండి కానీ మరి మీరు ఉండద్దా తోడు తోడు భగవంతులే ఉంటాడు మళ్ళీ ఇంకోసారి బాగుంటుంది వీడు వెళ్ళిపోతాడు న్యాయం ఒకటి ఉంది ఏ చోడతా హే దస్ పకడితే హై ఒకటి విడిచిపెడితే పది మంది పొట్టారు నడిచిపోతూ ఉంటుంది సంవత్సరం కాబట్టి వాళ్ళు నన్ను పట్టుకున్నారు లేదేవో లేదు మనమే వాళ్ళని పట్టుకుంటాం సంసారాన్ని పట్టుకునేది మనమే డబ్బుని పట్టుకునేది మనమే కీర్తి ప్రతిష్టలని పట్టు అన్నింటినీ పట్టుకుంటాం ఒక రూల్ ఒకటి మీరు విన్నారో ది వరల్డ్ హ్యాస్ నో హుక్స్ ఇట్ ఓన్లీ హ్యాస్ రింగ్స్ ఆల్ హుక్స్ ఆర్ యువర్ హుక్స్ ఓన్లీ అది రూలు కనుక త్యాగము చేస్తే కాని వాడు తన అంతరతమైన ఆ పరమ పదమును తెలుసుకున్న లేడు త్యాగం చేయాలి దేన్ని త్యాగం చేయాలి కర్మలను స్వసాధనం త్యాగం చేయాలి కర్మత్యాగం చేయాలి సన్యాసం అంటే ఏంటండి కర్మత్యాగం అదే అని ఈ వాక్యాన్ని పట్టుకొచ్చారు కాబట్టి ఇటువంటి బ్రహ్మజ్ఞానంలో నువ్వు సహకారీ సాధనాలను ఎలా పెడతావు అసలు త్యాగం చేయబడి ఉంటే తపస్సు ధనం అన్నింటినీ త్యాగం చే వేదాలు వేదాంగములు కర్మలను అన్నింటినీ త్యాగం చేస్తే ఇంకే వేదములు వేదాంగములు ఏమేమి అన్నీ పోతాయి కాబట్టి బ్రహ్మజ్ఞానానికి ఇవన్నీ సహకారి సాధనములు మాట తప్పు అలా చెప్పాలి లేకపోతే ఏమవుతుందో తెలిసిన ఇవన్నీ సహకార సాధనములు అనుకోండి అప్పుడు జ్ఞానము మోక్షము అవి టైం బౌండ్ ప్రాసెస్ లేకపోతాయి ఇంకొక దాని సహాయంతో ఒక చోటకి చేరేరంటే ఇట్ ఈజ్ లైక్ యూ యూ క్యాచ్ ఏ ట్రైన్ అండ్ రీచ్ బాంబే అప్పుడు సహకార సాధనములు జర్నీ ల్యాండ్ టైము ఇవన్నీ ఉంటాయి బ్రహ్మజ్ఞానం కాదు ఇట్ టైంలెస్ తీ దాంట్లో మీరు సహకార సాధనములు అలాంటివి ఏమి ఉండవు అది తస్మాత్ కర్మణ సహకార్యోపే కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి అయిపోయిందనుకున్నా ఇంకా సాగుతో నీ ఉపనిషత్తు భాష్యం అలా అయిపోదు పట్టాను ఓకే కాబట్టి తస్మాత్ కర్మలకు జ్ఞానములు సహకార సాధనములు అనే మాట కాని లేదా కర్మ జ్ఞానానికి అంగము సహకారి సాధనం అంటే తెలిసిన బయట ఉండి సపోర్టు చేస్తాయి అంగము అంటే లోపల ప్రవేశించేసి సపోర్టు చేస్తాయి కాబట్టి ఈ రెండు ఆర్గ్య మనుషులు కూడా జ్ఞానమునకు ఉండవు తేవా సూక్తమాకానుమంత్రణవతి అక్కడి నుంచో పట్టుకొచ్చాడు సూక్త వాటానుమంత్రయాయం అటు పట్టుకొచ్చి అక్కడ ఎలా అయితే యథాగైవితం విభాగం చేసి అప్లై చేస్తున్నామో అలాగే ఇక్కడ కూడా యథాయోగం విభజ్య వీటిని సహకార సాధనాలు చేసేస్తాము అనే ఆర్గ్యుమెంట్ ఉందే ఇది అసత్ అసత్ అంటే చాలా పరుషమైన వచనం నా అని అనటం లేదు నైష దోష అని అంటే డిఫెన్సివ్ స్టేట్మెంట్ తన పొజిషన్లను డిఫెండ్ చేసుకునేప్పుడు నహేష దోష అంటారు ఒక్క పిశలు అఫెన్స్ లో వెళ్ళేప్పుడు నా అంటారు దోష తీసి అవతల పారేసేపుడు అసత్ అంటారు ఇలాంటి ఆర్గ్యుమెంట్ తప్ప చెప్తే అవతల పారేయండి తీసి తస్మాత్ అవధారణార్థతైవా ప్రశ్న ప్రతివచన ఉపపద్యతే కాబట్టి ప్రశ్నకిచ్చిన సమాధానం ప్రశ్న ఏమిటి ఉపనిషత్ హో బ్రూహి అది ప్రశ్న దానికి ఇచ్చిన సమాధానమైనటువంటి తే ఉపనిషత్ ముక్త బ్రాహ్మీం తే ఉపనిషత్ అీకు బ్రహ్మ విద్యకు చెందిన జ్ఞానాన్ని నిశ్చయముగా చెప్పి ఉంటుంది అంటే అయిపోయింది ఇంకేం మిగల్లేదు కాబట్టి తర్వాత వచ్చేది సహకార సాధనములో ఇలాంటి మాట ఏమీ లేదు అనే అవధారణ వచనం ఏదైతే మేము అది కరెక్ట్ గా అలాగనే దాన్ని స్వీకరించాలి అంటే దాని అభిప్రాయం ఏమిటి వావా అనే అవధారణ యొక్క అభిప్రాయం అదే అక్కడ వావాకి అర్థం ఏంటంటే ఈ ఉపనిషత్తు ఇంత మాత్రమే కూర్చోండి కింద కూర్చోడండి శోఫాలో కూర్చోండి నేను కూడా శుభలో కూర్చున్నా నమస్కారం తర్వాత చెందిరుగా ఈ ఉపనిషత్తు ఇంతవరకు చెప్పబడినది ఏదైతే కలదో ఇది ఇంత మాత్రమే యథావత్యేవా అంటే యథావత్యేవాళ్ళు ఇది ఎంత మాత్రమే అంటే అర్థమేంటి అవధారణకు అర్థమేమిటి అన్య నిరపేక్ష అమృతత్వాయా అది దానికి అర్థం అమృతత్వము కొరకు ఈ ఉప ఉపనిషత్తు అంటే జ్ఞానము ఈ ఉపనిషత్తు ఉపనిషత్తు ఇచ్చే ఫలం అమృతత్వం కాబట్టి ఈ జ్ఞానము అమృతత్వం అనే ఫలమునిచ్చుట ఎందు ఇతరముల యొక్క అపేక్ష లేదు అంటే తపహా ఇత్యాదుల యొక్క అంగత్వం కానీ సాధనత్వము కానీ వ్యవసాయం పడదు అని ఆ వా యొక్క అర్థం ఓకే అక్కడికి ఒక ప్రధానమైన మీమాంస పూర్తయింది ఇక జ్ఞాన ప్రాప్త్యుపాయాలుంటాయి ఆ జ్ఞానమును పొందుటకు వీటిని ఉపాయాలుగా స్వీకరించవచ్చు దాంట్లో ఏమి సమస్యలు అది చెప్తా చెప్తున్నారు ఇప్పుడు ప్రతిష్టావా ఇప్పుడు ఉపనిషత్తుని ఒక రూపంగా వర్ణిస్తూ ఉపనిషత్తు అంటే ఒక స్త్రీ అంటే స్త్రీలింగం ఎందుకంటే ఉపనిషత్తు స్త్రీలింగ శుద్ధం ఇప్పుడు ఓ మనిషి ఉన్నాడు అనుకోండి వాడు నిలబడ్డానికి చోటు ఏమిటి అంటే నేల నేల మీద నిలబడ్డాడు అయితే కాళ్ళ మీద నేలమే కాళ్ళతో నేల నిలబడ్డాడు వాడికి అంగములు ఏమిటి అంటే చేతులు కాళ్ళు వాడికి మధ్య భాగము ట్రాంక్ హెడ్ అని చెప్పినట్లుగా ఈ ఉపనిషత్తు చూసారా ఈ జ్ఞానము దీనికి ప్రతిష్ఠ అంటే నిలబడే చోటు నేను మీద నిలబడుతుంది జ్ఞానము అంటే ఇవన్నీ ఉపాయముల నుంచి చెప్పడం ఆ ఉపాయములను ఒక రూపంగా కల్పించి చెప్తున్నారు రూపక కల్పన చేసి ఈ జ్ఞానము నిలబడే ప్రతిష్ట ఇప్పుడు ప్రతిష్ట అంటే ఇప్పుడు ఈ ఇంటికి ఫౌండేషన్ పిల్లర్స్ ఉంటాయి చూడండి అవి ఇంటికి ప్రతిష్ఠ ప్రతిష్ఠతి అశ్విన్ అయితే అశ్్యామ్ ఇది ప్రతిష్ట ఇప్పుడు ఈ కుర్చీ ఉందనుకోండి ఇది నేను కూర్చున్నాను కనుక ఇది నాకు ప్రతిష్ట అలాగే ఈ జ్ఞానము దేని మీద కూర్చుంటుందో తెలిసిన తపోదమకర్మ తపస్సు ఉండాలి తపో ఆలోచన తపస్సు అంటే శ్రవణం అనునాథులు ఇంద్రియ నిగ్రహము నిత్యకర్మానుష్ఠానము అనేది వీటి మీద నిలబడి ఉంటుంది జ్ఞానము అంగములు చేతులు కాళ్ళు ఎలా మనిషికి ఉంటాయో అలాగే ఈ జ్ఞానానికి అంగములు ఏమిటంటే వేదం చదువుకుంటే ఉపయోగపడుతుంది సహకరిస్తాయి సహకరించడం జ్ఞానమును పొందుటలో ఉపయోగపడతాయి జ్ఞానప్రాప్తి ఉపాయములు జ్ఞానమును మోక్షమునిచ్చుట ఎందు జ్ఞానమును పొందుట ఎందుకు అందుకోసం వేదం చదువుకుంటే బాగుంటుంది వేదము అనగానే యొక్క అనుభవం వచ్చినములకే పేరు ఆ వేదాన్ని ఆకళింపు చేసుకోవడానికి ఆవశ్యకములైన అంగములు కొన్ని ఉంటాయి శిక్షాకల్పహా ఇచ్చారు వ్యాకరణం వ్యాకరణాన్ని అంగాల్లో వేశారు ఇప్పుడు మీరు కంప్యూటర్ చదువుకోవాలనుకోండి కంప్యూటర్ చదువుకోవాలంటే ఏబీసీడీలు రాకుండా కంప్యూటర్ చదవగలరా చదవలేరు ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ అంతా కూడా ఇంగ్లీషు భాషలో ఉంది ఆ ఇంగ్లీషు భాష యొక్క ఆనుపానులు కొద్ది గొప్ప తెలియాలక్కర్లేదు మీరు కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయిన వెంటనే జావా అనే భాష చదువుతారు అసలు ఇంగ్లీషు రాని వాడికి జావా ఏం తెలుస్తుంది అలాగే ఉపనిషత్తులను వేతనం అధ్యయనము చేసి మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా కొంచెం వ్యాకరణం ఇచ్చేదని తెలుసుకోవాలి కాదండి మేము ట్రాన్స్లేషన్స్ ద్వారా తెలుసుకుంటాము ఏ ట్రాన్స్లేషన్ యోగ్యమైనదో తెలుసుకునేంత ఇంగ్లీష్ వచ్చి ఉండాలా కలెదా అదే వేదాంగ మూలకంగా వస్తుంది నాలెడ్జ్ ఆఫ్ ది వేదానంగా అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి కాల అప్పట్లో అలా అన్నారు ఇప్పుడు దీని పరిస్థితిని బట్టి సమ్ బేసిక్ డీటెయిల్ కొంత నాలెడ్జ్ అవసరం అంచేతనే వేదంతా కోర్సుకి బిఏ మినిమం క్వాలిఫికేషన్ పెట్టాయి ఎందుకంటే క్వాలిఫికేషన్ లేకపోతే ప్రతివాడు వచ్చేస్తాడు వేదంతా ఎందుకంటే బోర్డు పెడతాను ఏదో చెప్తాను వింటాను కాబట్టి ఏదో బేసిక్ క్వాలిఫికేషన్ ఎంతో కొలత పెట్టారు కోర్సుని ఇంగ్లీష్లో పాఠాలు చెప్తున్నారు కాబట్టి కనీసం బిఏ అయినా వీడు పాస్ అయ్యి ఉంటే ఇంగ్లీష్ భాష అర్థం చేసుకోగలుగుతాడు అని ఇవి జ్ఞానము మోక్షముని చుట్టలో ఇంగ్లీష్ నాలెడ్జి సహకరిస్తుందన్నమాట ఏమీ లేదు కానీ ఆ జ్ఞానమును పొందటానికి ఇది కొంత ఉపయోగపడుతుంది మనిషికి అంగములు అంటిది వేదములు వేదాహ వేదాంగాని వేదాహ సర్వాంగాని వేదములే అన్ని అవయవములు నేను అంగాలంగాలు చూద్దాం సర్వాంగాన్ని అంటే వేదాంగములు ఈ మంత్రాన్ని రెండు మూడు రకాలుగా చెప్పొచ్చు అంటే వేదాంగాన్ని పక్కనబెట్టి ఆ బ్రహ్మ విద్య యొక్క అన్ని అంగములు నాలుగు వేదములు దాని సకల అవయవములు ఇక ఆ బ్రహ్మ విద్య యొక్క ఆశ్చర్యమేది ప్రతిష్ట అంటే నిలబెట్టేది ఆ బ్రహ్మ మక నివాసం చేస్తుంది దాన్ని ఆయతనము అంటారు దేనియందు నివాసం చేస్తుందో తెలిసిన సత్యం మీ దృష్టి సత్యాన్ని పట్టుకునేదిగా ఉండాలి అంటే ఒకటి సత్యశబ్దానికి రెండు మూడు రకాలుగా అర్థం చెప్పచ్చు అది అర్థం ఉంటుంది మీరు ఏది మాట్లాడినా సత్యం మాట్లాడాలి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఏదైనా ఒక పూజ ఉపాసన మొదలైన పరిష్కరి చేస్తూ అది సత్యానికి అనురూపంగా ఉండాలి అంతేగాని గండభోలు ఉండంటూ ఇళ్ళ మొదలెట్ట సత్యానికి అనురూపంగా ఉండాలి సత్యం నుంచి దూరంగా తీసుకుపోయేదిగో ఉండకూడదు మరింత నామరూపాలలోకి మరింత కామ్యకర్మలలోకి తీసుకుపోయేటువంటి విధానంలో పడ్డారనుకోండి మీరు వెళ్ళారనుకో అలా పడ్డారనుకోండి మీరు సత్యానికి దూరంగా వెళ్ళిపోతారు ఎవెవో కల్పనలతోటి ఈ కల్పన ఆ కల్పన అలా కల్పించుకుంటూ ఏదో చేస్తూ ఉండడం ఏదో భావన చేస్తూ ఉండడం ఏవో కర్మలను చేస్తూ ఉండడం అలాగే సత్యానికి దూరం అయిపోకూడదు మీరు ఏ కర్మ చేసినా అది సత్యానికి దగ్గర చేసేట్లో ఉండాలి ఏ విధంగా ఉపాసించినా అది సత్యానికి దగ్గరికి తీసే ఇట్లా ఉండాలి సత్యదూరమైన ఉపాసనల్ని పక్కన పెట్టాలి ఎందుకంటే మీరు ఉపాసన చేశారనుకోండి ఉపాసన అంటే ఏమిటి మీ యొక్క ఫోకస్ ఆఫ్ అండర్ ఫోకస్ ఆఫ్ మైండ్ని దాని మీద ఫిక్స్ చేసి పెడతారు అందుకే అంటే మీరు సత్యానికి సంబంధం లేని దాని మీద ఫిక్స్ చేసి పెట్టారనుకోండి దేవుడు వైకుంఠంలో ఉన్నాడు నేను ఇక్కడ కూర్చున్నాను అని అలాంటి దాన్ని ఏదో పెట్టుకుని మీరు ఫిక్స్ దాన్నే ఫిక్స్ చేసి దాన్నే పరిశీలి చేశారనుకోండి వారం రోజులు ఆ తర్వాత ఆ ఏమవుతుంది గట్టి తర్వాత దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అన్నదాని అర్థం ఏంటంటే దేవుడు పరోక్షము పరోక్షత్వ బుద్ధి గట్టిగా గాడ్ ఇన్ నాట్ లోకల్ పరోక్షత్వ బుద్ది సో మరి వేదాంతం చెప్పేది దేవుడు అపరోక్షత్స్వ రూపుడు కదా మరి చెప్పేది ఈ పరోక్షత్వ బుద్ధి ఏం చేస్తుంది ఆ సత్యానికి ఆటంకం అయిపోతుంది కాబట్టి ఆ సత్యం దీని హోమింగ్ ఇస్టింగ్ అంటే పక్షి అడవిలో చెట్టు మీద ఒక మూల ఓ గూడు ఒకటి కట్టుకున్న ఆహారం నిమిత్తం పొద్దున్నే బయలుదేరి కొన్ని కొన్ని మైళ్లు పాతిక మైళ్ళు యాభై మైళ్ళు దూరంగా మళ్ళీ సాయంకాలం అయ్యేప్పటికీ ఆహారాన్ని మూటగట్టుకుని పక్షి వస్తుంది వచ్చి ఎలా వస్తుంది అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయి లక్షలాది చెట్లు ఉంటాయి అయినా ఒక చెట్టు దగ్గరికే వస్తుంది ఆ చెట్టుకు కూడా యాభై కొమ్మలు ఉంటాయి అయినా ఒక కొమ్మ దగ్గరికే వస్తుంది అక్కడ కూడా మూడు నాలుగు గూడులు ఉంటాయి అయినా ఒక్క గూడు దగ్గరికే వస్తుంది అటువంటి ఇన్స్టింగ్కి సత్యము అని పేరు అటువంటి మనిషి ఆ సత్యము అటువంటి సత్యనిష్ట బ్రహ్మజ్ఞానానికి నివాసస్థానము ఆయత నేను మంత్రం చూసి స్థూలంగా చెప్పాను డీటెయిల్స్ అన్ని భవిష్యకారులు ఫిల్ అప్ చేస్తా యామిమాం బ్రామీనిషద్రే అబ్రూమా ఉపనిషదై అర్థం చెప్తున్నారండి తస్య్ అంటే దాని కొరకు దాని కొరకు అంటే ఆ స్త్రీలింగాన్ని బట్టే మీరు చెప్పచ్చు ఆ ఉపనిషత్తు కొరకు ఆ ఉపనిషత్తు అంటే ఏ ఉపనిషత్తు అండి అంతకు ముందు మంత్రంలో ఉక్త ఉపనిషద్ బ్రాహ్మీం వే ఉపనిషద్రూమ అని చెప్పారే ఆ ఉపనిషత్తు కొరకు నీకు ఏ ఈ బ్రహ్మకు పరబ్రహ్మకు చెందిన ఉపనిషత్తును చెప్పి ఉన్నామో అబ్రూమా ఇది ఆ ఉపనిషత్తు కోరకు ఇక్కడ షష్ఠీ కంటే చతుర్థి కంటే షష్ఠీ బాగుంటుంది చతుర్థీకి కావలసిన సామగ్రి ఇక్కడ లేదు విభక్తికి ఏదో ఉన్న సందర్భాలు ఉన్నాయి అలాంటి స్పెషల్ సందర్భాలు ఇక్కడేమో ఇవి అదే ప్రతిష్ఠ ఆ బ్రహ్మవిద్య కొరకు ఇది ప్రతిష్టాండే ఆ బ్రహ్మవిద్యకు ఇది ప్రతిష్ఠాండనే సరిపడుతుంది కాబట్టి మీరేం చేస్తారు చపర్థి భక్తిని షష్ఠీగా మార్చేసుకోండి తస్థ్యై అంటే తస్థ్యాహ్ అని మార్చేసుకోండి ఆ ఉపనిషత్తుకు ఆ చెప్పబడిన ఉపనిషత్తు ఏదైతే దానికి దానికి తపస్సు దానికి తపస్సు అంతే దానికి తపస్సు షష్ఠి షష్ఠి అంటే సంబంధ షష్ఠి సంబంధండి ఎటువంటి సంబంధము ఆ జ్ఞానము మోక్షమునిచ్చుటకు సహకార్య సాధనము అనే సంబంధమా కాదు ఆ జ్ఞానమునకు ఇవి అంగములై మోక్షమునిస్తాయనే సంబంధమా కాదు ఇంకేం మిగిలింది ఆ జ్ఞానమును పొందడానికి ఉపాయములు అనే సంబంధం మిగిలింది అది పెట్టుకోవాలి షష్ఠి షష్ఠీకి ఏ అర్థమైనా సందర్భాన్ని ఏకశతం షష్ఠి అర్థాహన్నారు షష్ఠీకి రెండు ఏదో సందర్భాన్ని బట్టి పెట్టుకోవాలి పైన చేసిన విచారాన్ని బట్టి ఇక్కడ షష్ఠీకి అర్థం ఏం చెప్తున్నాము ప్రాప్తి ఉపాయభూతాని ఆ జ్ఞానమును పొందుటకు ఉపాయము ఇవి ఏమిటంది తపస్సు మొదలైనవి ఇంకా తపస్సు అంటే మంచి డెఫినేషన్ అది తపస్సు అంటే తెలిసిన ఏకాగ్రత సమాధానం అంటే ఏకాగ్రత ఒకేదానిపై ఫోకస్ చేయుట సమాధానం ఈజ్ ఫోకస్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ దానికి సమాధానము సంయుక్త ఆధానం అయితే వెయిట్ని ఒకే దానిపై ఫోకస్ చేయాలి కాయము ఇంద్రియము మనస్సు ఈ మూడింటిని ఒకే లక్ష్యముపై ఫోకస్ చేయుట అనే దాని పేరే తపస్సు ఇప్పుడు సపోజ్ మీరు కాలేజీకి వెళ్ళిపోవాలనుకున్న ఒంటి గంటకు మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంది కాలేజీకి వెళ్ళిపోవాలి మీరు పన్నెండున్నరకి ఫైవ్ కోర్స్ లంచ్ హెవీగా భోజనం చేసేసారనుకోండి అప్పుడు వెంటనే కాలేజీకి వెళ్తారా వెళ్ళలేరు వెళ్ళినా క్లాసులో కూర్చుంటారా కూర్చోలేరు కూర్చున్నా నిద్రపోతారు తెలివిగా ఉందా ఆ మ్యాథమెటిక్స్ మేము ముఖ్య రావాలి కాబట్టి మీ లక్ష్యానికి దేహం కలిసి దేహము యొక్క ఫోకస్ కూడా లక్ష్యం మీద పడాలి అంటే దేహం ఆరోగ్యంగా చలాకీగా అట్టి పెట్టుకోవాలి అతిగా భోజనం చేయటం ఇలాంటివి చేసి లేకపోతే మాదక ద్రవ్యాలను సేవించుట ఇటువంటి పొరపాట్లు చేసి దేహము యొక్క ఫోకస్ ఇంకో దేహం యొక్క పైన మరోవైపు మీ లక్ష్యం ఇంకోవైపు ఉండడానికి వీర్లేదు కాయ తపస్సు కాబట్టి బాడీని మితాహారం తోటి మంచి ఎక్సర్సైజ్ యోగా అవి చేస్తూ ఆరోగ్యంగా పెట్టుకుంటుట సో దాట్ యూ కెన్ ఫోకస్ ఆన్ ది గోల్ దట్ ఈస్ తపస్ మన వాళ్ళు అంటే తిండి మానేసి అలాగే ఏకాదశి చెప్పేసి తిండి మానేస్తాడు అది తపస్ అంటే సరిగ్గా సక్రమంగా చేస్తే తపస్సు అనవచ్చు సక్రమంగా చేయకపోతే మహాత్ములు నిరసించినారు ముఖ్యంగా దయానంద సరస్వతి ఆది సమాజ ఫౌండర్ మొదలైన వాళ్ళు తిండి పడిన మానేస్తే మోక్షం వస్తుంది అన్ని అని చాలా పరుషంగా నిందించారు ముఖ్యంగా జైలు వల్ల పట్టుకుని చెడమ తిక్కేదాయి జైలు తిండి మానేసి కూర్చుంటారు ఎందుకు తిండి మానేసి అంటే మోక్షం వస్తుంది మోక్షం అంటే సిద్ధశిల ఓ బండరాయి ఒకటి ఉంటున్నారు ఎంత పెద్ద బండరాయి అంటే ఐదు కోట్ల యోజనముడు పొడవు ఆరు కోట్ల యోజనముడ వెడల్పు అంత బండరాయి ఉంటుంది దాని థిక్నెస్ ఆ బండరాయి కొనకెళ్తే కింద పడిపోతాడా పడిపోడా ఎందుకు కొనగా కాదు నువ్వు మధ్యలోనే కూర్చోవడం ఆ బండరాయి మీద కూర్చుంటే నీకు మోక్షం అయితే శిల మీద కూర్చుంటే మోక్షం శిల సోఫా కూడా కాదు అందుకోసమని ఇక్కడ తిండి మానేసి కూర్చోవాలంటీ పట్టుకుని ఆయన వేయ సరస్తి గారు గట్టిగా శరీరంలో అనారోగ్యం చేస్తే ఆ చెలమాట దేవుడదువు ఇక్కడ ముందు వ్యవహారం చెడిపోతుంది కాబట్టి కాయము ఇంద్రియములు మీరు రాత్రి పన్నెండున్నర ఒంటి గంట దాకా సినిమా చూస్తూ కూర్చున్నారనుకోండి మొన్న పొద్దున్న చదువు ఏమవుతుంది అయిపోతుంది అలాగే అస్తమానం మ్యూజిక్ వింటో కూర్చున్నారనుకోండి చదువుకు పెట్టుకున్నారు చదువు కొండెక్కుతుంది మంచి రుచికరములైన ఆహారములను వెతుక్కుంటూ ఇటు తిరుగుతూ కూర్చున్నారనుకోండి చదువుతుంటుంది అలాగే పెర్ఫ్యూమ్స్ ఇవే ఇవి కావాలని పరుగులు తీశారనుకోండి చదువు పోతుంది కాబట్టి ఇంద్రియములనన్నిటినీ వాటి వాటి వ్యవహారములను చక్కగా సంయమనం చేసి లక్ష్యము వైపు తీసుకుపోవాలి ఇంకా మనస్సు మనస్సులో మీరు పది రకాలు పెట్టుకున్నారనుకోండి అంటే రెండు సెల్ ఫోన్స్ పెట్టుకోవడం రెండు సెల్ ఫోన్స్ పెట్టుకుని కూర్చోవడం ఇది మోగినప్పుడు దీనికి సమాధానం అది మోగినప్పుడు దానికి సమాధానం ఇవి ఏది రెండు మోగకపోతూ ఉంటే అలా వాటిని ఇలా కిందకి ఇలాగే పైకి తిప్పుకుంటూ కూడతాడు అంత చంచలమైన మనస్సు గలవాడు వాడు ఆత్మతత్వాన్ని ఏం తెలుసుకోగలుగుతాడు కాబట్టి మనస్సు కూడా ఆవశ్యకమైన విషయములలో వ్యగ్రతను కలిగి ఉండాలి అంతకు మించి అన్ని తలకాయలు అన్ని విషయాలను తలలో పెట్టుకోకూడదు కేవలమైన మంచిది కాదు ప్రధానమైన జీవనయాత్రకు సంబంధించిన విషయాల్ని మనసులో పెట్టుకుంటాం మనం చేసే పనులు మనం చేసేస్తాం ఇంకా మైండ్ క్వయెట్ గా ఉండాలి ఆ క్వయెట్ మైండ్ లో ఏదైనా అధ్యయనం చేయొచ్చు ధ్యానం చేయొచ్చు అలా ఉండాలి మైండ్లో లక్ష విషయాలు చెప్పించి ఆ మైండ్ అటువంటి డివైడెడ్ మైండ్ ఇట్ బికమ్స్ అన్ఫిట్ ఫర్ జ్ఞానం కాబట్టి ఆ మైండ్ను కూడా శుద్ధిగా పెట్టుకుని ఏకాగ్రము చేయుట ఇదంతా కలిపి తపస్సు అనబడరు చాలా చక్కటి డెఫినేషన్లు మీకు ఇలాంటి డెఫినేషన్ ఎక్కడా కనపడం తప కాయేంద్రియమనస పూర్ణమిగం పూర్ణము దూర్ణశా